ఐదు వందల ఇరవై ఒకటవ సంకీర్తనం కలశాపురము కాడగంధుమాకులనీడ నలరేవు మేలు మేలు హనుమంతరాయ సంజీవి కొండ తెచ్చి సౌమిత్రి బ్రతికించితి భితి వసురులబలు విడిని కంజప్తకుల రాఘవుని మెప్పించితివి అంజనీతనయవో హనుమంతరాయక సాధించితి నీలాబులెల్లా చూపితివి కొంక రాముని సీతకూరిచితివి లంకెల సుగ్రీవునిగిలలి ప్రధాని వైతివి అంకెలెల్లా నీకు చెల్లె హనుమంతరాయ దిక్కులు గెలిచితివి ధీరత పూజగొంటివి మిక్కిలి ప్రతాపాన మెరసితివి ఇక్కువతో శ్రీవేంకటేశ్వరు బంటవైతివి అక్క జపు మహిమల హనుమంతరాయా